జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం పదమూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు శ్రీరామచంద్రుడు వశిష్ట మహర్షిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు గురుదేవ మీరు పూర్వం యోగ భూమికలను గురించి ప్రస్తావించారు వాటిని సాధించే క్రమాన్ని మాత్రం చెప్పలేదు అలాగే ఆయా భూమికలను అందుకున్న యోగుల చిహ్నాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేదు దయచేసి ఈ రెండూ వివరించండి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 వాడు ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక స్మార్త కామ్య కర్మలలో నిమగ్నుడై ఉంటాడు అలాగే అనేక జన్మలపాటు ఉండగా ఉండగా ఏదో ఒక పుణ్యం కలిసి వచ్చి వాడిలో వివేకం తలెత్తుతుంది దానివల్ల వాడిలో వైరాగ్యం పుటమరుస్తుంది దానివల్ల తృష్ణ క్షీణిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం మీద శ్రద్ధ పెరుగుతుంది మోక్షాన్ని గురించిన విచారణ మొదలవుతుంది ఇదే మొదటి యోగ భూమిక దీని పేరు అంటే మోక్షం దానిమీద ఇచ్ఛ ఇక్కడ మొదలవుతుంది కనుక దాని పేరు శుభేచ్ఛ క్రమంగా వాడు శ్రవణ మననాది విచారణ కోసం గురువులను ఆశ్రయించడం మొదలు స్వయంగా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 నిర్ణయం విషయంలో సందేహాలు తగ్గిపోతాయి క్రమంగా అతడు తపస ఆశ్రమాలలో నివసించడానికి ఉత్సాహం చూపిస్తాడు వైరాగ్యం పెరుగుతుంది వేదాంతాభ్యాసం పెరిగి యథార్థమైన వస్తువు మీద దృష్టి పెరుగుతుంది ఇదంతా ప్రాపంచిక విషయాల మీద సంసక్తి తగ్గిపోవడం వల్ల వచ్చిన ఫలితం అందుకే ఈ భూమిక పేరు అసంశక్ ఇక నాలుగవ భూమికలో నిర్గుణ చైతన్య సాక్షాత్కారం ప్రారంభం అవుతుంది మూడవ భూమికను గట్టి చేసుకున్న కొద్దీ నాలుగవది అందుకుంటుంది దీనిని అందుకున్న వాళ్ళు ప్రపంచాన్ని స్వప్న సమానంగా చూస్తారు అందుకే దీన్ని స్వప్న భూమిక అంటారు ఉత్పత్తి ప్రకటనంలోని పట్టిని బట్టి ఈ భూమిక పేరు సత్వాపత్తి ఇక ఐదవ భూమికిలో ద్వైతవాసన ఏమాత్రమూ మిగిలి ఉండదు స్వస్వరూప అనుభవం నిశ్చలంగా ఉంటుంది ఈ స్థితిలో ఉన్నవాడు బాహ్యంగా కొన్ని పనులు చేస్తూ ఉన్న లోపల మాత్రం సుషుప్తి స్థితిలో ఉన్నట్లుగా ఉంటాడు అందువల్లే ఈ స్థితిని సుషుప్తి భూమిక అన్నారు పాత పట్టిక ప్రకారం ఈ భూమిక పేరు అసంశక్తి దీనిని అందుకున్నవాడి పేరు బ్రహ్మవిద్వరుడు ఐదవ భూమిక బాగా గట్టిపడిన కొద్దీ ఆ యోగి ఆరవ భూమికలోకి ప్రవేశిస్తాడు దీని పేరు తురియ ఇతడు పరిపూర్ణంగా జీవన్ముక్తుడు కేవలం ప్రారంధ బలంచేత శరీరం ధరించి ఉంటాడు లోపల విలుపులా కూడా ఆనంద పరిపూర్ణుడై ఉంటాడు పాతపట్టి ప్రకారం ఈ భూమిక పేరు పదార్థాభావన దీనిని పొందినవాడి పేరు బ్రహ్మ విద్వరీ అన్న ఏడవ భూమిక పేరు విదేహముక్త దీనిని గురించి చెప్పేందుకు మాటలు లేవు ఈ స్థితిని కొందరు శివుడు అన్నారు కొందరు పరబ్రహ్మ అన్నారు కొందరు ప్రకృతి పురుష వివేకం అన్నారు కొందరు స్వర్గం అన్నారు ఇలా అనేక మంది అనేక రకాల పేర్లు పెట్టారు ఈ స్థితిని అందుకున్నవాడికి ఇక మళ్ళీ దుఃఖం అంటే ప్రసక్తి లేదు పాతపట్టి ప్రకారం ఈ భూమిక పేరు తుర్యగా దీనిని అందుకున్నవాడి పేరు బ్రహ్మ విద్వరిష్టుడు రామ ఈ ఏడు భూమికలలో ప్రతి భూమికకు అడ్డం పడేది కోరిక ఒక్కటే ఇది కావాలి అది కావాలి అనే కోరికే పిచ్చక్కిన మదపుటేనుగులాగా అడుగడుగున అడ్డుపడుతూ ఉంటుంది ఈ కోరికే ఇంద్రియాలుగాను వాసనలుగాను సంసార దృష్టిలుగాను రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటుంది సంసారత్తి నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై ఆరవ సర్గ ఎనభై ఐదవ శ్లోకం ఇది కావాలి అది కావాలి అనే ఆలోచనే సంసారం ఇది ఉంటే రాగద్వేషాలు మనస్సును ఆవరిస్తాయి అప్పుడు ఏ ఉపదేశాలు మనస్సుకు పట్టం ప్రత్యహార ప్రక్రియతో ఆశను ఎప్పటికప్పుడు వెనక్కులాగుతూ ఉండాలి పదార్థాలను భావించకుండా ఉండడాన్ని మనస్సుకు నేర్పాలి సంకల్పాలను ఆపుకోవాలి ఊర్ధ్వబాహుర్విరౌన్ తల్పఃపరం శ్రేయసంతర్న భావ్యూ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఆరవ సర్గ తొంభై నాలుగవ శ్లోకం చేతులెత్తుకుని అరుస్తున్న ఒక్కడూ నా మాట వినడం లేదు సంకల్పం లేకుండా ఉండడమే ఉత్తమోత్తమైన శ్రేయస్సు దానిని ఎందుకు ఆచరించరు రామా మళ్ళీ చెబుతున్నా విను నిర్వాణ ప్రకరణ పూర్వార్థం నూట ఇరవై ఆరవ సర్గ తొంభై ఏడవ శ్లోకం ఎక్కువ మాటలు ఎందుకు సంగ్రహంగా చెబుతా విను సంకల్పమే బంధం దానిని వదిలించుకోవడమే విముక్తి ఈ విషయాన్ని గ్రహించి అహంకార మమకారాలను పరిత్యజించుప్ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై ఆరవ సర్గ నూట రెండవ శ్లోకం రామ నేను నాది అనే ఆలోచనలు ఉన్నంతకాలము దుఃఖం పోదు అవి పోతే దుఃఖం పోతుంది ముక్తి లభిస్తుంది నీకు ఏది కావాలంటే అదే చేసుకో ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడితో వాల్మీకి మహర్షి ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్ధంలో చెప్పదలుచుకున్న విషయం పూర్తి అయింది కాని ఈ విషయమంతా అవతార పురుషుడైన శ్రీరాముడికి చెప్పినట్లు అయింది గ్రంథ ప్రారంభంలో వైరాగ్యప్రకరణంలో నాత్యంతకరణం శ్లోకం బొత్తిగా వాడు కాదు బాగా వాడు కాదు అలాంటి సామాన్యుడే ఈ గ్రంథాన్ని చదవడానికి అర్హుడు అని వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పాడు అందువల్ల ఇప్పుడు వశిష్ఠుడు చెప్పిన విషయాలని సామాన్య సాధకుడికి ఎలా అన్వయిస్తాయో చెప్పవలసిన బాధ్యత ఒకటి మిగిలి ఉంది అందువల్ల ఇప్పుడు వశిష్ఠుడు చెప్పిన విషయాలని సామాన్య సాధకుడికి ఎలా అన్వయిస్తాయో చెప్పవలసిన బాధ్యత ఒకటి మిగిలి ఉంది దానికోసం వాల్మీకి భరద్వాజ సంవాద రూపంగా రెండు సర్కులను వెచ్చించి ఈ పూర్వార్థాన్ని ముగించబోతున్నాడు దానికోసం వాల్మీకి భరద్వాజ సంవాద రూపంగా రెండు సర్కులను వెచ్చించి వాల్మీకి మహర్షి ఈ పూర్వార్థాన్ని ముగించబోతున్నాడు భరద్వాజుడంటే వాల్మీకి మహర్షి శిష్యుడు రామాయణాన్ని దేవలోక సభలలో గానం చేసినవాడు జోగవాసిష్ట గ్రంథానికి ప్రథమ శ్రోత ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం నూట ఇరవై ప్రవేశిద్దాం భరద్వాజుడు అడుగుతున్నాడు వాల్మీకి మహర్షిని గురుదేవ వశిష్ట మహర్షి ఇంత చెప్పాడు కదా శ్రీరాముడు స్వయంగా అవతార పురుషుడు కదా ఆయన ఇంకా సందేహాలు అడిగడ లేక జ్ఞాన పరిపూర్ణుడై ఉండిపోయాడా గురుదేవ శ్రీరాముడు అవతార పురుషుడు స్వేచ్ఛగా అజ్ఞానాన్ని ఆహ్వానించి పరుల కోసం ఇంత సంభాషణ చేశాడు ఆయనకు జ్ఞానం అందుకోవడంలో కష్టం ఏముంది మరి నా బోటి వాళ్ల గతి ఏమిటి నా సాధన అత్యల్పం నా అజ్ఞానం అతి సాంద్రం చేత ఆత్రంగా అడుగుతున్నాను దీనికి వాల్మీకి మహర్షి అంటున్నాడు భరద్వాజుడితో భరద్వాజ ఇక రాముడికి ప్రశ్నలు ఏమీ తోచలేదు మౌనంగా నిశ్చలంగా ఉండిపోయాడు అంటే భరద్వాజుడు అడుగుతున్నాడు గురుదేవ అదే ఆశ్చర్యం రాముడికి వశిష్ఠుడికి జరిగిన సంభాషణ అంతా మీ ద్వారా నేను విన్నాను నేను ఇలాగే ఉన్నాను రాముడు సమాధిలోకి వెళ్ళిపోయాడు నాలాంటి అల్పులు ధరించేది ఎలా అంటే వాల్మీకి మహర్షి అంటున్నాడు భరద్వాజ ఏదీ దాచకుండా మొత్తం అంతా నీకు చెప్పాను ఇక ఈ విషయాన్ని నీలో నీవే చర్చించుకుని మధించుకుని తరచి చూసుకుని ఒక నిశ్చయానికి రావలసి ఉంది అది నువ్వు చెయ్యవలసిన పని అయితే రామవశిష్ఠుల సంభాషణ అంతవ ఇమా జాయంతే నా జీవంతి అభిసంవిశంతి అనే వేదవాక్యం యొక్క మార్గంలో నడిచాయి ఇది కాక అవస్థాత్రయాన్ని విచారణ చేయడం ద్వారా తత్వనిర్ణయం చేసే విధానం ఒకటి ఉంది అది సులభమే కదా అని వశిష్ఠుడు శ్రీరాముడికి దానిని ప్రత్యేకించి వివరించకుండా ప్రాసంగిక వాక్యాలలో కలిపేశాడు నీకోసం ఆ అవస్థాత్రయ విచారణ సంగ్రహంగా చేసి విను మిత్రమా నీకు మహావాక్యాల అర్థం తెలుసు అయినా సరే చైతన్యం కంటే భిన్నంగా ఈ ప్రపంచం ఉందని భావిస్తూ నీకు నువ్వే అడ్డాలు కల్పించుకుంటున్నావు ఎందుకు ఇప్పటికైనా నేను చెప్పే ఉపాయాలను అనుష్ఠించి చిత్తశుద్ధి సాధించుకో భరద్వజ అవస్థాత్రయాన్ని గురించి కూడా నీకు ఎక్కువగా చెప్పనక్కర్లేదు ఈ ప్రపంచం సత్యం అనే నిద్ర అంటారు మెలుకువగా ఉన్నాను అని అంటాడు కాని నిజానికి వాడు అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అందుకే ఈ స్థితిని జాగ్రనిద్ర అంటున్నాను అలాంటి హృదయంలో చైతన్యం అనే దీపం వెలిగితే ఈ అజ్ఞాన నిద్ర పోతుంది అజ్ఞానం పోతే ప్రపంచమైపోయింది కనుక నువ్వు అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానదీపాన్ని వెలిగించుకో ప్రాంగ్నాస్తి చరమే నాస్తి సర్వమిదం సఖే విద్ధి మధ్య స్వప్నవృత్తమిదం జగత్ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఏడవ సర్గ పంతొమ్మిదవ శ్లోకం సఖా భరద్వాజ ఈ ప్రపంచం పూర్వం లేదు చివర్లో లేదు అందుచేత మధ్యలో కూడా ఇది లేనిదే లేకపోయినా కనిపిస్తోంది అందుకే ఈ ప్రపంచం ఒక స్వప్నం అని గ్రహించు ఈ ఆధ్యాత్మశాస్త్రం ఎన్నిసార్లు విన్నా మనస్సులోకి ఎక్కకపోవడానికి కారణం పూర్వ పాపాలే కనుక ఆ పాపం పోవడం కోసం నువ్వు మొదట సగుణేశ్వర ఆరాధన చెయ్యి జీవుల పాపాలే ఈశ్వరుడి చేతిలో పాశాలు కనుక పాపక్షయం కోసం నువ్వు ఈశ్వరోపాసన చెయ్యి ఆ తరువాత వైరాగ్యాన్ని సంపాదించుకుని పర్చుకో నిశ్చలంగా కూర్చుని సంసార నాటకాన్ని పరిశీలించు అమంగళమైన దుఃఖాన్ని విడిచిపెట్టు చిదానందఘనుడై స్వచ్ఛుడై ఉన్న పరమాత్మను భావించు ఇంతకంటే చేయవలసింది లేదు వాల్మీకి ఈ మాటలు విని భరద్వాజుడు అంటున్నాడు గురుదేవ మీ అనుగ్రహం వల్ల నాకు తెలియవలసినది అంతా తెలిసింది నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఏడవ సర్గ యాభై తొమ్మిదవ శ్లోకం వైరాగ్యాన్ని మించిన బంధువులేడు సంసారాన్ని మించిన శత్రువు లేడు అని అర్థం అయింది ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ఇంతవరకు వశిష్ఠుడు చేసిన సువిశాలమైన బోధ మొత్తానికి సారాంశాన్ని సంగ్రహంగా నాకు చెప్పండి అంటే వాల్మీకి మహర్షి అంటున్నాడు భరద్వాజ ఏది చెప్పినా పూర్వాపర విచారణ చేసి నిగ్గు తేల్చే నీ ప్రజ్ఞ ఏమైపోయింది సరే నేనే చెబుతాను మాండూక్యము మొదలైన ఉపనిషత్తులలో శృతి చెప్పిన విషయాన్నే వశిష్ట మహర్షి బోధించాడు ఆయన చెప్పిన విషయాలు మెట్లు మెట్లుగా చెబుతాను విను శమది షట్క సంపత్తిని సాధించుకుని దాని ద్వారా నిషిద్ధ కర్మలను కామ్యకర్మలను మానుకోవాలి తరువాత విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం మోజును తగ్గించుకోవాలి మనస్సును మృదువుగా చేసుకోవాలి ఆసన సిద్ధిని సాధించాలి శ్రద్ధతో మనస్సును నిర్మలం చేసుకుని ప్రణవజపం ప్రారంభించాలి దానితో పాటు ప్రాణాయామాలు చేసి అంతఃకరణ శుద్ధిని సాధించుకోవాలి అప్పుడు ఇంద్రియాలను విషయాల నుంచి ప్రత్యాహారం చేయాలి అంటే వెనక్కు గుంజువేయాలి అప్పుడు ప్రవిలాపన ప్రక్రియను ప్రారంభించాలి కారణవ్యతిరేక ప్రవిలాపనమి తదనన్యత్వ నిశ్చయ అని ఆర్యొక్తి అంటే కార్యకారణాల మధ్యలో కారణాన్ని మించి కార్యానికి వేరే అస్తిత్వం లేదు మట్టిని మించి కుండకు వేరే అస్తిత్వం లేదు అది ఇది ఒకటే అనే నిశ్చయాత్మకమైన భావనను ప్రతి మెట్టులోనూ చేసుకుంటూ వెళ్ళాలి ఇదే ప్రవిలాపనంభం వికారోయం మృత్తికేబ సత్యం కుండ అనేది పేరుమాత్రమే అది కేవలం వికారం అంటే మార్పు సత్యపదార్థం మట్టే అనే ఛాందోగ్యోపనిషత్తు వాక్యం కూడా ఈ ప్రభిలాప ప్రక్రియనే సూచిస్తోంది కనుక భరధ్వజ దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి క్షేత్రజ్ఞుడు మొదలైన వాటిని ఒకటొకటిగా తీసుకుని ఏది ఏ కారణం వల్ల జన్మిస్తోందో ఆలోచించుకుని కార్యరూపాన్ని కింది మెట్టుగాను అసత్యమైన దారినిగాను భావించుకుంటూ నిశ్చయాత్మకమైన బుద్ధితో ఎప్పటికప్పుడు పై మెట్టుకి వెళుతూ ఉండాలి నీకు సులభంగా ఉండడం కోసం ఈ మెట్లను కూడా వర్ణిస్తాను చూడు మొదట స్థూలదేహమే నేను అని ప్రారంభించాలి చర్మేంద్రియాది సంఘాతరూపమైన ఈ స్థూలదేహం దేవతా సమష్ఠి రూపమేన విరాట్ పురుషుడిలో నుంచే వచ్చింది కనుక విరాట్ పురుషుడు కారణం దేహం కార్యం అందువల్ల స్థూలదేహం అసత్యం అందువల్ల అది నేను కాదు విరాట్ పురుషుడే నేను అని భావన చెయ్యాలి దీనినే సంగ్రహంగా స్థూలదేహాన్ని విరాట్ పురుషుడిలో ప్రవిలాపన చేయాలి అంటారు ఇక ఇక పైన ఈ మాటలను ఇలాగే అర్థం చేసుకో విరాట్ పురుషుడంటే స్థూలభూత సమష్టి ఇతనికి కారణం సూక్ష్మభూత లింగ సమష్టి ఇతని పేరే హిరణ్య గర్భుడు నీ స్థూలదేహంలో ఉండే జీవాత్మను ఈ హిరణ్య గర్భుడిలో ప్రవిలాపన చేయాలి హిరణ్య గర్భుడికి కారణం త్రిగుణాత్మకుడై మాయోపాధి కలిగిన అవ్యాకృతుడు కనుక హిరణ్య గర్భుణ్ణి అవ్యాకృతుడిలో ప్రవిలాపన చేయాలి అవ్యాకృతుడికి కారణం సర్వాధిష్టానమైన శుద్ధ బ్రహ్మ కనుక అవ్యాకృతుని శుద్ధ బ్రహ్మలో ప్రవిలాపన చేయాలి ఈ ప్రవిలాపన భావన దృఢపడినాక దీనిని ప్రణవ జపంతో అనుసంధానం చేయాలి ఎలాగంటే ప్రణవంలోని అకారమే విరాట్ పురుషుడు ప్రణవంలోని ఉకారమే హిరణ్య గర్భుడు ప్రణవంలోని మకారమే అవ్యాకృతుడు ప్రణవంలోని అర్ధమాత్రమే శుద్ధ బ్రహ్మ కనుక ప్రణవోపాసన చేసేటప్పుడు అకారాన్ని ఉకారంలోను ఉకారాన్ని మకారంలోను మకారాన్ని అర్ధమాత్రలోను ప్రవిలాపన చెయ్యాలి మరో రకమైన ప్రవిలాపన ప్రక్రియ ఉంది ఈ ప్రక్రియలో దేహంలోని భాగాలతో ప్రభులాపన ప్రారంభం అవుతుంది అది ఎలాగంటే దేహంలోని మాంస భాగానికి కారణం భూమి కనుక ఈ మాంసం అంతా భావన చేయాలి అంటే మాంసాన్ని భూమిలో ప్రవిలాపన చేయాలి శరీరంలోని రక్తానికి కారణం జలం కనుక రక్తాన్ని జలంలో ప్రవిలాపన చేయాలి శరీరంలో ఉండే వేడి శక్తి వాక్కు మొదలైనవి తైజస్స భాగాలని ప్రసిద్ధి వాటిని మహాతేజస్లో ప్రవిలాపన చేయాలి శరీరంలో ఉండే ప్రాణాది వాయువులు చలను మొదలైనవి వాయు భాగాలు వాటిని మహావాయువులో ప్రభులాపన చేయాలి శరీరంలో ఉండే ఆకాశాన్ని మహాకాశంలో ప్రవిలాపన చేయాలి అలాగే ఇంద్రియాలను కూడా వాటి వాటి కారణాలలో ప్రభులాపన చేయాలి ఇంద్రియాలకు కారణం సూక్ష్మభూతాలు వీటిని ఆయా దేవతల పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు కనుక ఆయా ఇంద్రియాలను ఆయా దేవతలలో ప్రవిలాపన చేయాలి అదెలాగంటే చెవి అనే ఇంద్రియాన్ని దిగ్దేవత అనబడే సూక్ష్మాకాశంలో ప్రవిలాపన చేయాలి చర్మేంద్రియాన్ని విద్యుత్ దేవత అనబడే సూక్ష్మ భూమిలో ప్రవిలాపన చేయాలి నేత్రేంద్రియాన్ని ఆదిత్యుడు అనబడే సూక్ష్మ తేజస్సులో ప్రవిలాపన చేయాలి నాలుక అనే ఇంద్రియాన్ని వరుణుడు అనబడే సూక్ష్మజలంలో ప్రభిలాపన చేయాలి ముక్కు అనే ఇంద్రియాన్ని అలాగే తనలోని ప్రాణాశక్తిని వాయుదేవత అనబడే సూక్ష్మ వాయువులో ప్రభులాపన చేయాలి వాక్శక్తిని అగ్నిలో ప్రవిలాపన చేయాలి హస్తేంద్రియాన్ని ఇంద్రునిలో ప్రవిలాపన చేయాలి పాదేంద్రియాన్ని విష్ణువులో ప్రవిలాపన చేయాలి విసర్జనేంద్రియాన్ని మిత్రదేవతలో ప్రభులాపన చేయాలి ఉపస్థేంద్రియాన్ని కశ్యప ప్రజాపతిలో ప్రవిలాపన చేయాలి మనస్సును చంద్రుడిలో ప్రవిలాపన చేయాలి బుద్ధిని బ్రహ్మయోనిలో ప్రలాపన చేయాలి భరద్వాజ ఈ దేవతాత్మకమైన ప్రవిలాపనలన్నింటినీ నేను వేద బట్టే చెబుతున్నాను నేను సొంతంగా కల్పించినవి కావు సమష్టిలోని దేవతాశక్తులే వ్యష్టిలోని ఇంద్రియ శక్తులుగా దిగివచ్చాయి కనుక శృతి ఈ విధంగా శాసిస్తోంది అని నువ్వు గ్రహించు ఈ రెండవ ప్రవిలాపన ప్రక్రియలో కూడా చివరికి మిగిలేది తాను విరాట్ పురుషుణ్ణి అనే భావనే ఈ విరాట్ పురుషుడికే అర్ధనారీశ్వరుడు అని మరోపేరు ఇతడే సమస్త పంచభూతాలకు ఆధారం ఈ విరాట్ పురుషున్ని హిరణ్య గర్భుడిలో ప్రవిలాపన చేయాలని పూర్వమే చెప్పాను దానికి మరొక ప్రక్రియ కూడా ఉంది అది కూడా చెబుతాను విను ఈ బ్రహ్మాండం ఉంది కదా దానికి రెండు రెట్లు పంచీకృత భూమి ఉంది దానికి రెండు రెట్లు పంచీకృత జలం ఉంది దానికి రెండు రెట్లు పంచీకృత అగ్ని ఉంది దానికి రెండు రెట్లు పంచీకృత వాయువు ఉంది దానికి రెండు రెట్లు పంచీకృత ఆకాశం ఉంది కొన్నిచోట్ల ఈ పంచభూతాలు ఒకదానికంటే ఒకటి పదేసి రెట్లు ఎక్కువ అని వాక్యాలున్నాయి అపంచీకృత పంచభూతాలను దృష్టిలో పెట్టుకుని ఈ లెక్కలు చెప్పారు నేను పంచీకృత భూతాలను దృష్టిలో పెట్టుకుని ఈ లెక్క చెప్పాను ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది వేదాంతుల సృష్టి ప్రక్రియ ప్రకారం సృష్టి మూడు రకాలు ఒకటి కారణ సృష్టి రెండు సూక్ష్మ సృష్టి మూడు స్థూల సృష్టి వీటిలో కారణ సృష్టి అంటే మూల ప్రకృతి దీనిలోంచి వచ్చే ఆవరణ శక్తి విక్షేపశక్తులే సూక్ష్మ సృష్టి ఆవరణ శక్తి అంటే ఉన్న సద్వస్తువును కనిపించకుండా చేసే శక్తి విక్షేపశక్తి అంటే అసలు వస్తువు స్థానంలో వివిధ పదార్థాలను చూపించే శక్తి ఈ విక్షేపశక్తి మూల ప్రకృతి యొక్క అంశం కనుక దీనిలో త్రిగుణాలు ఉంటాయి దీనిలోంచి సూక్ష్మ పంచభూతాలు ఆవిర్భవిస్తాయి వీటికే అపంచీకృత పంచభూతాలు అని మరోపేరు వీటి యొక్క సత్వగుణాంశాలలోంచి పంచ జ్ఞానేంద్రియాలు జన్మిస్తాయి వీటి యొక్క రజోగుణాంశాలలోంచి పంచ కర్మేంద్రియాలు జన్మిస్తాయి ఇక వీటిలో మిగిలి ఉన్న తమోగుణాంశలు ఐదు కూడా ఒక క్రమంలో ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఎలాగంటే సూక్ష్మభూమిని ఉదాహరణగా తీసుకుంటే దీనిని రెండు భాగాలుగా చేయాలి అందులో ఒక భాగం అలాగే ఉండిపోతుంది మిగిలిన అర్ధ భాగం నాలుగు ముక్కలవుతుంది ఆ నాలుగు ముక్కల స్థానంలోనూ ఇతర భూతాల అంశలు వచ్చి చేరతాయి ఇప్పుడిది పంచీకృత భూమి అవుతుంది దీనికే మరో పేరు స్థూల భూమి సూక్ష్మ ఇంద్రియ గోచరం కాదు స్థూల భూమి ఇంద్రియ గోచరం అవుతుంది ఇలాగే మిగిలిన భూతాల విషయంలో కూడా పంచీకరణ ప్రక్రియను ఊహించుకోగలం మానవులకు ఇంద్రియ గోచరమయ్యే పంచభూతాలలో ఏ ఒక్కటి స్వచ్ఛం కాదు ప్రతి దాంట్లోను ఇతర చతుర్భూతాల అంశులు కలిసి ఉండనే ఉంటాయి ఇలా పంచభూతాలు కలిసే ప్రక్రియను పంచీకరణం అంటారు ఇలా కలవగా ఏర్పడిన పంచభూతాలను పంచీకృత పంచభూతాలు అంటారు భరద్వజ ఈ లెక్కల మాట ఎలా ఉన్నా ఈ ప్రవిలాపన ప్రకరణంలో మనకు కావలసింది ఒక భూతానికి మరొకటి కారణం కారణం పెద్దది కార్యం చిన్నది వీటన్నింటినీ ఒకదానిలో ఒకటి ప్రభిలాపన చేసుకుంటూ రావాలి భూమికి కారణం జలం కనుక భూమిని జలంలో ప్రభిలాపన చేయాలి అలాగే జలాన్ని అగ్నిలో ప్రభులాపన చేయాలి అగ్నిని వాయువులో ప్రవిలాపన చేయాలి వాయువును ఆకాశంలో ప్రవిలాపన చేయాలి ఇలా ప్రవిలాపన చేస్తే ఆ యోగికి లింగశీరము మాత్రమే మిగిలి ఉంటుంది వాసనాభూత సూక్ష్మాశ్చర్మా విద్యే తథైవచ దశేంద్రియమనోబుద్ధి ఏతల్లింగం విదుర్బుధా నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఎనిమిదవ సరిగ్గా పంతొమ్మిదవ శ్లోకం ఇక్కడ లింగ శరీరం అంటే పూర్వవాసనలు సూక్ష్మభూతాలు ఐదు కర్మ అవిద్య జ్ఞాన కర్మేంద్రియాలు పది మనస్సు బుద్ధి ఈ ఇరవై అంశాల గుత్తి ఈ విధమైన ప్రభులాపన ప్రక్రియ వల్ల ఆ యోగి స్థూలోపాధిని దాటి వైయక్తిక సూక్ష్మ శరీరం దగ్గరికి వస్తాడు దానివల్ల వాడిలో సగం వదిలిపోయినట్లు సూక్ష్మ భాగం మాత్రం మిగిలి ఉన్నట్లు అవుతుంది ఈ సూక్ష్మ వైయక్తిక భాగాన్ని సూక్ష్మ సమష్టి అయిన ఎరణ్య గర్భుడిలో చేయాలి భరద్వాజ నీకు ఒక సందేహం రావచ్చు హిరణ్య గర్భుణ్ణి చతుర్ముఖ బ్రహ్మ అంటారు కదా చతుర్ముఖ బ్రహ్మ పద్మంలోంచి కుట్టాడు అంటారు కదా అంటే అతనికి ఒక వైయక్తిక దేహం ఉన్నట్లే కదా ఇతడు సమష్టి స్వరూపుడు ఎలా అవుతాడు అని ఇలాంటి సందేహం నీకు రావచ్చు ఇది పెద్ద చిక్కు ఏమీ కాదు సూక్ష్మ సమష్టి స్వరూపుడైన హిరణ్య గర్భుడే ఈ బ్రహ్మాండ కల్పన కోసం ముందుగా తనకొక చతుర్ముఖ దేహాన్ని కల్పించుకున్నాడు అది కల్పిత దేహమే కనుక సాధకుడు దానిని పట్టించుకోకుండా హిరణ్య తనను తాను ప్రవిలాపన చేసుకోవాలి ఈ పట్టికలోనే పది పదకొండు మెట్లలో చెప్పినట్లుగా హిరణ్య గర్భుణ్ణి అవ్యాకృతంలోనూ అవ్యాకృతుణ్ణి శుద్ధ చైతన్యంలోనూ ప్రవిలాపన చేయాలి పై చెప్పిన వాటిల్లో అవ్యాకృత స్థితిని సాంఖ్యులు ప్రకృతి అంటారు వేదాంతులు మాయా అంటారు తార్కికులు అణువులు అంటారు బౌద్ధులు సంవృతి రూపమైన అవిద్య అంటారు ప్రళయకాలంలో ప్రాపంచిక పదార్థాలు అన్నీ ఈ అవ్యాకృతంలోనే లీనమైపోతాయి అప్పుడు వాటికి వేరుగా అస్తిత్వం లేదు మళ్ళీ సృష్టి సమయంలో అవ్యాకృతం నుంచే బయటకు వస్తాయి ఆకాశాది క్రమంలో సృష్టి జరుగుతుంది దానికి తలకిందులుగా భూమి అది క్రమంలో సంహారం జరుగుతుంది అందుకే ప్రవిలాపన ప్రక్రియను సంహార విధానంలో ఏర్పాటు చేశారు ఈ విధానాన్ని మాండోక్యోపనిషత్తులో ఒక మంత్రంలో శృతిమాత సూచించింది అది లోపలి ప్రజ్ఞ కాదు बयट प्रज्ञ का प्रज्ञ कलदी का प्रज्ञ लेने दी का अदी घनी प्रज्ञा वाक्य भागेत आ उपनिषत् त्याग विधा सूचिस्टी अट तरवात अदृश्यम व्यवहार्यमग्राह्यमलक्षणमचित्य मदेश्यमेकात्यसार ప్రపంచోపశమం శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే అది దృశ్యం కాదు అది వ్యవహార యోగ్యం కాదు అది స్వీకార యోగ్యం కాదు దానికి లక్షణమే లేదు అది ఊహ కందదు మాట కందదు అది అద్వితీయ ఆత్మబుద్ధికి సారం అక్కడ ప్రపంచం ఉపశమించిపోతుంది అది మంగళ స్వరూపం శాంతం అద్వితీయం దానిని నాదుగో అవస్థ అనుకుంటూ ఉంటారు అనే వాక్య భాగం చేత ఆ మంత్రం ధ్యేయ వస్తువును సూచిస్తోంది ఇలాంటి శృతులను ఆధారం చేసుకునే పై ప్రవిలాపన ప్రక్రియ అంత మహర్షుల చేత ఉపదేశించబడుతోంది ఈ విధంగా ధ్యాన బలం చేత ధ్యానకర్తయ్యైన లింగ శరీరాన్ని కూడా ప్రభులాపన చేసుకుని మూలాజ్ఞానాన్ని నివర్తింపజేసుకుని సర్వోన్నతమైన బ్రహ్మానుభూతిని పొందాలి భరద్వాజ వశిష్ఠ మహర్షి చేసిన విశాలమైన ఉపదేశానికి సారం ఇదే అంటే భరద్వాజుడు అంటున్నాడు వాల్మీకి మహర్షితో గురుదేవ నాకు విషయం పూర్తిగా అర్థమైంది నాకిప్పుడు లింగదేహం అనే బంధం నుంచి విముక్తి లభించింది నేను అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుణ్ణనే నిశ్చయం కలిగింది అన్నాడు దానికి వాల్మీకి చెప్తున్నాడు మిత్రమా భరద్వాజ అలా అయితే కర్మలన్నిటినీ సన్యసించి పరబ్రహ్మయందు ఆసక్తుడివి కా అంటే భరద్వాజుడు అడుగుతున్నాడు ఒక సందేహం మిగిలి ఉంది జీవన్ముక్తి లభించిన తరువాత ఆ వ్యక్తి యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది అతడు కర్మలు చేయాలా అక్కర్లేదా ఒకవేళ చెయ్యాలి అనేటట్లయితే నిత్యనైమిత్తిక కామ్యకర్మలన్నీ చేయాలా లేక నిష్కామ కర్మ మాత్రమే చెయ్యాలా అంటే వాల్మీకి మీకు సమాధానం చెప్తున్నాడు సర్వకర్మ సన్యాసం గురించి వివరణలన్నీ విన్నాక ఇదేం ప్రశ్నయ్యా అంటే భరద్వాజుడు అంటున్నాడు గురుదేవ కొన్ని వేదవాక్యాలను బట్టి ఈ సందేహం నాకు కలుగుతుంది యావజ్జీవం అగ్నిహోత్రంజుహోతి అని యజుర్వేదంలో ఉంది కదా బ్రతికి ఉన్నంతకాలము అగ్నిహోత్రంలో హోమాలు చేయాలి అని సమా అని ఈశావాస్యోపనిషత్తులో ఉంది కదా ఈ జన్మలో కర్మలను చేస్తూనే వందేళ్లు బ్రతకాలని కోరుకోవాలి అని కదా ఇలాంటి వేదవాక్యాలన్నీ జీవితాంతము కర్మలను చేస్తూనే ఉండాలని చెబుతున్నాయి కదా మధ్య మధ్యలో పెద్ద పెద్ద యాగాలు చేస్తూ ఉంటారు ఆ యాగాల సమయంలో నిత్య అగ్ని హోమాదులు చేయనక్కర్లేదు కాని ఆ యాగాలు పూర్తి అయిపోయిన తరువాత మళ్ళీ నిత్య విధులు మొదలు పెట్టాలి అలాగే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నంతకాలము కర్మలను వదిలిపెట్టినా జ్ఞానం సిద్ధించిన తరువాత మళ్ళీ కర్మలను మొదలుపెట్టాలేమోనని సందేహించి ఈ ప్రశ్న వేస్తున్నాను భరద్వాజుడు వేసిన ఈ ప్రశ్నకి వాల్మీకి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు భరద్వాజ మొదట కామ్య నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలి ఆ తరువాత జ్ఞానానికి విరోధులైన ఇతర కర్మలను కూడా విడిచిపెట్టాలి అప్పుడు నేను చెప్పిన జ్ఞాన భూమికలలో ఒక్కొక్క మెట్టు అందుతున్న కర్మ పరిత్యాగం విషయంలో ఎప్పుడు ఏం చెయ్యాలో నీ అంతటి నీకే తెలుస్తుంది కర్మ రకరకాలుగా ఉంటుంది కనుక ఒక జ్ఞానభూమికనందుకున్న జ్ఞానులందరి ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది అని చెప్పలేం అవస్థాత్రయాన్ని దాటి తురీయ పదవిని అందుకుంటే ఆ జ్ఞానికి ద్వైతస్ఫూర్తి ఉండదు కనుక అతనికి కర్మ ప్రసక్తి ఉండదు అయితే ప్రారబ్ధ చేత ఒకనొక జ్ఞాని జ్ఞానసిద్ధి తర్వాత కూడా కర్మలు చేసినా చేయవచ్చు అది అతని ఇచ్ఛాధీనం ఇక జ్ఞాన సాధన ప్రక్రియలో భాగంగా వివిధిషా సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తి విధిపూర్వకంగా కర్మలన్నిటినీ పరిత్యాగం చేస్తాడు కనుక అతడు మళ్ళీ కర్మలను స్వీకరించే సావకాశం లేదు కనుక ఓ భరద్వజ నీ మనస్సును జ్ఞానమయం చేసుకో జ్ఞానమార్గంలో వెళ్ళినా యోగ మార్గంలో వెళ్ళినా అదే లక్ష్యాన్ని అందుకోగలవు అభ్యాసాన్ని మాత్రం వదలకూడదు అభ్యాసం వల్ల సర్వం సిద్ధిస్తుంది అని వేద శాసనం అందుచేత నువ్వు మిగిలినదంతా విడిచిపెట్టి అభ్యాసంలో సుస్థిరంగా ఉండు అంటే భరద్వాజుడు వాల్మీకి మహర్షిని అడుగుతున్నాడు గురుదేవా శ్రీరాముడు జ్ఞాననిష్టా బలంతో బ్రహ్మైక స్థితిని సాధించాడు కదా అలాంటి రాముడిని వశిష్ఠుడు వ్యవహారంలోకి ఎలా దింపాడు ఆ విషయం తెలుసుకుంటే నేను కూడా జ్ఞానస్థితిలో ఉండి వ్యవహారాలు చేయగలుగుతాను అని అనిపిస్తుంది దీనికి వాల్మీకి మహర్షి సమాధానం చెప్తున్నాడు భరద్వాజ శ్రీరాముడు ఆ విధంగా నిర్వికల్ప సమాధిని అందుకునేసరికి విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు విశ్వామిత్రుడు అన్నాడు మహాభాగా వశిష్ట నీ శక్తి అద్భుతం శిష్యుడికి శక్తిపాతం చేసి తక్షణమే నిర్వికల్ప సమాధిలోకి తీసుకుని పోయి నీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నావు దర్శనం వల్ల స్పర్శనం వల్ల బోధనం వల్ల ఇలా జ్ఞానావేశం కలిగించగలవాడే నిజమైన గురువు వశిష్ఠమునీంద్ర ఈ రాముడు విశుద్ధాత్ముడు అందుకనే నీ బోధలను తక్షణమే అందుకున్నాడు నిజానికి ఇలాంటి జ్ఞానసిద్ధి విషయంలో గురువు యొక్క ప్రబోధ శక్తి కంటే శిష్యుడి ప్రజ్ఞే ప్రధానం గురు శిష్యులిద్దరూ యోగ్యులైతే ఇక చెప్పవలసినది ఏముంది ఇక్కడ జరిగింది అదే వశిష్టమునింద్ర ఇక ఇప్పుడు నువ్వు మా దయతో రాముణ్ణి సమాధి నుంచి బయటకు లేపాలి ఎందుకంటే మేము కార్యార్థులమై ఉన్నాం ఇతని వల్ల లోకోద్ధారణ చాలా జరగవలసి ఉంది నేను ఇతని సిద్ధాశ్రమానికి తీసుకుపోతాను అక్కడ ఇతను రాక్షస సంహారం చేస్తాడు ఆ తరువాత అహల్యకు శాప విమోచనం చేస్తాడు ఆ తరువాత శివధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకుంటాడు పరశురాముడి గర్వాన్ని అణగొట్టేస్తాడు రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసం చేసి ఆ వంకతో ఎందరెందరో మహర్షులను పుణ్యతీర్థాలను పవిత్రం చేస్తాడు సీతాపహరణం అనే మిషతో రావణ సంహారం చేసి లోకంలో స్త్రీలోలులకు నాశము తప్పదు అని నిరూపిస్తాడు యుద్ధంలో చనిపోయిన వానరులను మళ్ళీ బ్రతికిస్తాడు సీతచేత అగ్ని ప్రవేశం చేయించి తద్వారా లోకాన్ని అనుసరించి నడవడంలో తనకున్న ప్రజ్ఞను నిరూపించుకుంటాడు ఆ తరువాత రాజ్యాభిషేకం పొందుతాడు తను జీవన్ముక్తుడైనప్పటికీ నిష్కాముడైనప్పటికీ లోకులకు కర్మ బోధించడం కోసం యజ్ఞ యాగాది కర్మపరాయణుడు అవుతాడు జ్ఞానకర్మ సముచయంలో అధికారం కలవారికి ఆ మార్గాన్ని కూడా చూపించి తద్వారా వారికి బ్రహ్మలోకాది రూపమైన ఉత్తమ గతులను ఇప్పించగలడు ఇక్కడ జ్ఞానకర్మ సముచ్చయం అంటే కర్మ సముచ్చయం అని అర్థం చేసుకోవాలి అంతేకాదు వశిష్ట తనను ఎవరు చూశారో స్మరించారో విన్నారో ప్రబోధించారో వాళ్ళందరికీ జీవన్ముక్తిని ఇవ్వగలడు వశిష్ట ఈ విధంగా ఈ శ్రీరాముడు నాకే కాదు ముల్లోకాలకు మహోపకారం చేయవలసి ఉంది ఓ జనులారా మీరంతా ఈ శ్రీరామచంద్రుడికి నమస్కరించండి ఆ నమస్కారం చాలు వేరే సాధనలు ఏవి అక్కర్లేదు మీలో ఎవడైనా సరే ఇలాగే నిర్వికల్ప సమాధిలో సర్వోన్నతంగా ఉండిపోతాడు చెప్పి వాల్మీకి అంటున్నాడు భరద్వాజ భక్త్యావేశంతో విశ్వామిత్రుడు ఇలా మాట్లాడుతుంటే అక్కడుండే మునింద్రులు సిద్ధులు మొదలైన వారంతా శ్రీరాముణ్ణి ధ్యానించడంలో మునిగిపోయారు కొందరు నమస్కరించారు కొందరు స్మరించారు కొందరు భవిష్యత్ రామకథను మననం చేసుకున్నారు వారందరూ దివ్య దృష్టులు కలవారే కనుక రామకథా విశేషాలను ఒకరితో ఒకరు చెప్పుకుని సంతోషపడ్డారు ఒక్క వశిష్ఠుడు మాత్రం గంభీరంగా నవ్వుతూ ఇలా అన్నాడు వశిష్ఠుడు అంటున్నాడు విశ్వామిత్రుడితో విశ్వామిత్ర ఈ రాముడు పూర్వజన్మలో మానవుడా దేవుడా చెప్పు అంటే విశ్వామిత్రుడు అంటున్నాడు వశిష్ఠ ఈ మాట గట్టిగా నమ్ము ఇతడు మానవుడు కాదు మామూలు దేవతా కాదు సాక్షాత్ వాసుదేవుడు ఉపనిషత్ తత్వగోచరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు ఈనాడు ఇతని నీకన్నతండ్రి దశరథుడు మాత్రమే కాదు ఇతను నాకు శత్రువను భావిస్తున్న రావణాసురుడు కూడా ధన్యుడే ఇద్దరూ ధన్యులే ఇతడు సాక్షాత్తుగా క్షీరసాగర సేయనుడైన శ్రీమహావిష్ణువు వశిష్ట ఇక ఇతని లోక వ్యవహారాల్లోకి దింపు అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామచంద్ర మహాబాహు మహాపురుష చిన్మయ ఇది నీకు విశ్రాంతి సమయం కాదు లేచి లోకాలకు ఆనందం కలిగించు నువ్వు చేయవలసిన లోకోపకార కృత్యాలన్నీ తీరే వరకు నీకు శాశ్వత సమాధి సాధ్యం కాదు కనుక అశాశ్వతాలైన ఈ రాజ్య కార్యాలను దేవకార్యాలను కొంచెం చూడు ఆ తరువాత సమాధి సుఖాన్ని అనుభవించు ఇది తెలియచేసి వాల్మీకి అంటున్నాడు భరద్వాజుడితో భరద్వాజ వశిష్ఠుడు ఇలా గట్టిగా చెప్పినా సమాధిలో ఉన్న రాముడికి ఈ మాటలు వినిపించలేదు అప్పుడు వశిష్ఠుడు తన సంకల్పబలంతో బలంతో సూక్ష్మ శరీరం ధరించి శ్రీరాముడు సుషుమ్న నాడిలోకి ప్రవేశించి దాని ద్వారా అతని హృదయ పద్మంలోకి చేరి అక్కడ కరిగిపోయి ఉన్న శ్రీరామరామలింగ శరీరాన్ని బయటకు ఆకర్షించి దానిని నాడులలోకి ప్రవేశపెట్టాడు ఈ విధంగా నాడీరంధ్రాలలోకి చైతన్యప్రసారం జరిగేసరికి శ్రీరాముడు మెల్లగా కళ్ళు తెరిచి ఏ ఆలోచన లేకుండా కేవలం స్తబ్ధంగా చూస్తూ ఉండిపోయాడు ఈలోగా వశిష్ట మహాముని మళ్లీ తన శరీరంలోకి వచ్చి ఇందాక చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాడు ఈ మాట శ్రీరాముడికి ఆ మాటలు వినిపించాయి గురువాక్యాన్ని దాటకూడదని తలచి శ్రీరాముడు మెల్లగా ఇలా అన్నాడు శ్రీరాముడు వశిష్ఠమహర్షితో అంటున్నాడు గురుదేవ మీ అనుగ్రహం వల్ల ఈ వ్యక్తి విధికి సమర్ధుడు కాడు నిషేధానికి సమర్ధుడు కాదు అయినా సరే మీ మాటను దాటేందుకు వీలు లేదు ఇది వేదశాసనం సర్వే శృణుత భద్రం వో నిశ్చయం ఆత్మజ్ఞానాత్పరం నాస్తి గురో గురీ తద్విధహ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఎనిమిదవ సరిగ్గా నూట ఐదవ శ్లోకం అయ్యలారా మీరంతా వినండి ఇది నిశ్చయాలలో కెళ్ళ అతినిశ్చితమైన విషయం ఏమిటంటే ఆత్మజ్ఞానం కంటే గొప్పది లేదు ఆత్మతత్వం తెలిసిన వాడికి గురువు కంటే గొప్పవాడు రేడు సిద్ధార్థులు శ్రీరాముడన్న ఈ మాటలు వింటూ అంటున్నారు రామచంద్ర మహారాజా నీకు నమస్కారం నువ్వు చెప్పింది నిజం మా మనసులో ఉన్న మాట అదే నీ మాట వల్ల అదిప్పుడు మరింత గట్టిపడుతోంది నువ్వు సుఖంగా ఉండు మేము వశిష్ఠుని అనుమతి తీసుకొని మా మా బయలుదేరిపోతాం ఇదంతా చెప్తూ వాల్మీకి భరద్వాజులతో అంటున్నాడు భరద్వాజ ఇలా అంటూనే ఆ సిద్ధపురుషులందరూ లేచారు స్వభాసులు కూడా లేచారు ఇంతలోనే శ్రీరాముడి శిరస్సు పుష్పవృష్టి కురిసింది ఈ విధంగా శ్రీరామ వశిష్ఠులకు జరిగిన సంవాదం అంతా నీకు చెప్పాను పరమ గురువు కటాక్షంతో ఈ సంవాదమే శ్రోతలకు ముక్తిమాగాన్ని అందించగలదు యమం శృణుయామవర్వాణా నిర్మాణప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై ఎనిమిదవ సర్గ నూట పదకొండవ శ్లోకం శ్రీరామ వశిష్ఠుల మధ్య జరిగిన ఈ సంవాదాన్ని ఎవడైతే నిత్యం వింటాడో అలాంటివాడు ఎలాంటి నీచావస్థలో ఉన్నా సరే ముక్తుడై బ్రహ్మైక్యాన్ని పొందుతాడు ఈ విధంగా ఒక ఫలశ్రుతి వాక్యంతో వాల్మీకి మహర్షి ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్థాన్ని పూర్తి చేశాడు ఇక ఆయనతో పాటు ఉత్తరార్థంలోకి ప్రవేశించే ముందు ఈ నిర్వాణ ప్రకరణ బోధ ప్రణాళికను ఒక్కసారి నెమరు వేసుకుందాం ఇప్పుడు నిర్వాణ ప్రకరణ సింహావలోకనం ఉపశమ ప్రకరణం పూర్తి అయ్యేసరికి చెప్పవలసిన విషయం ఇంచుమించు పూర్తి అయిపోయింది శ్రీరాముడికి ఆత్మవిశ్రాంతి కలగను కలిగింది అయినా సరే మరోసారి విషయం అంతా చెబుతాను అంటూ ఆయన వశిష్ఠ మహర్షి గారు ఈ నిర్మాణ ప్రకరణాన్ని ప్రారంభించాడు దానికి ఆయన రెండు కారణాలు చెప్పాడు పూర్తిగా వాసనాక్షేమం జరిగేదాకా మళ్ళీ మళ్ళీ శ్రవణం చేస్తూ ఉండవలసిందే అనేది ఒక కారణం ఆ సభలో ఉన్న కొందరు మధ్యమాధికారులకు ఇంకా పూర్తిగా జ్ఞానం సిద్ధించలేదు కనుక వారి కోసం మళ్ళీ చెబుతున్నాను అనేది మరొక కారణం అందుకే ఈ ప్రకరణం రామ ప్రశ్నతో కాక వశిష్ఠ బోధతోనే ప్రారంభం అయింది ఆ బోధలో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులను కూడా అవిద్యలో భాగంగా తేల్చాడు వశిష్ఠమహర్షి దానిమీద శ్రీరాముడు అదెలా కుదురుతుంది అని ప్రశ్నించగా వశిష్ఠ మహర్షి వివరిస్తూ విద్య కూడా అవిద్యలో భాగమే అని నిరూపించాడు అందువల్ల అవిద్యను దాటడానికి ఇక గట్టి కృషి చేయాలి అన్నాడు దానిమీద శ్రీరాముడు ఈ అవిద్యను దాటడానికి యోగం జ్ఞానం అని రెండు మార్గాలు ఉన్నాయి అని మీరు ఉపశమ ప్రకరణంలో చెప్పారు ఈ రెండింటిలో ఏది గొప్పది అని అడిగాడు దానికి వశిష్ఠుడు సమాధానం చెబుతూ ఎవరి సంస్కారాన్ని బట్టి వారికి ఏది అనుకూలిస్తుందో దానిని స్వీకరించాలని రెండింటికీ ఫలితం ఒకటిగానే ఉంటుంది అని చెప్పి ఇంతవరకు తను ఎక్కువగా మార్గ సాధకుల కథలే చెప్పానని కనుక ఒక గొప్ప యోగ మార్గ సాధకుడి గురించి చెబుతాను వినమంటూ భుసుండో ఉపాఖ్యానాన్ని విస్తారంగా చెప్పాడు ఈ ఉపాఖ్యానంలో యోగ విధానాలను విస్తారంగా వర్ణించడమే కాక ఈ మార్గాన్ని నీచ వంశ జాతులు కూడా అనుసరించవచ్చు అని ఇది జ్ఞాన మార్గంలోకి తనే తీసుకుపోతుందని నిరూపించాడు ఈ రకమైన బాధ చేస్తూ ఉండగా శ్రీరాముడు జ్ఞానావేశానికి లోనై సమాధిలోకి వెళ్ళిపోయాడు కానీ దానికి వశిష్ఠ మహర్షి సంతోషించలేదు ఒక రకమైన తీవ్ర చిత్తవృత్తి కలవారికి ఏ విషయాన్ని గురించి విస్తారంగా విన్నా దానిలో లయించు పోవడం అనే స్వభావ లక్షణం ఉంటుంది అని గ్రహించి ఈ విషయంలో తనకు శివుడు చేసిన ఉపదేశాన్ని చెబుతాను వినమంటూ శివోపాఖ్యానాన్ని వశిష్ఠుడు మొదలుపెట్టాడు ఈ ఉపాఖ్యానంలో శివమానస పూజ అనే పేరుతో భక్తి మార్గ జ్ఞానమార్గాలకు ఒక అద్భుతమైన సామరస్యాన్ని సాధించి చూపించాడు చివరికి శివపూజే ఆత్మ పూజ అని వశిష్ఠుడు తేల్చాడు ఈ విధంగా భక్తి మార్గ జ్ఞానమార్గ సమన్వయాలు విన్న శ్రీరాముడు ఇక నాకు సందేహాలు లేవు అన్నాడు అయినా సరే వశిష్ఠ మహర్షి బిల్వోపాఖ్యాన శిలోపాఖ్యానాలు అనే పేరుతో పరతత్వాన్ని మళ్లీ వర్ణించాడు ఈ వివరణలో అసలు అవిద్య అనేది లేదని కేవలం విషయబోధ కోసమే మొదట అవిద్య ఉన్నదని అంగీకరించి తరువాత అది లేదని నిరూపిస్తారని వశిష్ఠుడు చెప్పాడు ఆ తరువాత ఈశ్వర జీవులు బింబ ప్రతిబింబ స్థానీయులని అంగీకరించే ఈ విధానంలో ప్రతిబింబం అసత్యం అని నిరూపించాడు ఈ సందర్భంగానే పుర్యష్టకానికి అమూర్తావస్థ మూర్తావస్థ అని రెండు విభాగాలు చేసి చర్చను కొనసాగించాడు ఈ చర్చలో వచ్చిన మిలికలను లఘుసింహావలోకనం అనే పేరుతో మనం అక్కడ వివరించుకున్నాం కూడా ఈ చర్చ ద్వారా వశిష్ఠ మహర్షి అసంశక్తి యోగాన్ని ప్రతిపాదించి దానికి ఉదాహరణగా రాబోయే ద్వాపరాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేయబోయే భగవద్గీతో ఉపదేశాన్ని అర్జునోపాఖ్యానం అనే పేరుతో వివరించాడు అక్కడ మనం ప్రసిద్ధ భగవద్గీత శ్లోకాలను వాసిష్ట భగవద్గీత శ్లోకాలతో తులనాత్మకంగా పరిశీలించుకుంటూ ముందుకు సాగాం ఇప్పటికీ ఈ ప్రకరణంలో భుసుండోపాఖ్యానం ద్వారా యోగోపదేశాన్ని శివోపాఖ్యానం ద్వారా భక్తి మార్గోపదేశాన్ని అర్జునోపాఖ్యానం ద్వారా అసంగ యోగాన్ని వశిష్ట మహర్షి పూర్తి చేశాడు ఇక జీవన్ముక్తి యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది దారిని అందుకునే తీరుతెన్నులు ఎన్ని రకాలుగా ఉంటాయి నిజమైన జీవన్ముక్తి దశలో వ్యవహారం ఎలా సాగుతుంది అనే విషయాలను వివరించడం కోసం చూడాల అనే కథను చెప్పదలుచుకున్నాడు దానికి పూర్వరంగ పీఠికగా పద్దెనిమిది సర్గల బోధ చేశాడు ఈ పీఠికలో శతరుద్రీయోపాఖ్యానం అనే వింతకథ చెప్పాడు ఈ కథ ద్వారా జీవుడు ఒక భ్రాంతి నుంచి మరొక భ్రాంతిలోకి ఒక స్వప్నం నుంచి మరొక స్వప్నంలోకి నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉంటాడని అయినా సరే నేను సుస్థిరంగా ఉన్నాననే విశ్వాసంతో ఉంటాడని ఆ విశ్వాసమే మహామోహమని దాన్ని దాటడమే జీవన్ముక్తి అని వివరించాడు ఈ సందర్భంగానే వాంగ్మౌనం ఇంద్రియమౌనం కాష్టమౌనం సుషుప్తిమౌనం లేక జీవన్ముక్తమౌనం అంటూ మౌనాన్ని విభాగం చేసి వివరించాడు ఆ తరువాత మోక్షం యొక్క స్వరూపం ఏకతత్వ ఘనాభ్యాసం ప్రాణాలయం మనోనిగ్రహం అనే మూడు మెట్లుగా ఉంటుంది అని ప్రతిపాదించి దానిని వివరిస్తూ వేతాళోపాఖ్యానంని చిన్న కథను వదులు వదులుగా చెప్పాడు ఇది ఉత్పత్తి ప్రకరణంలోని సూచికోపాఖ్యానంలో ఉన్న యక్ష ప్రశ్నలకు నకలుగా జాగింది కనుకనే దీనిని సంగ్రహంగా చెప్పి వశిష్ఠ మహర్షి ముందుకు సాగాడు ఇప్పుడు వశిష్ఠుడు నిజమైన జీవన్ముక్తుడే మళ్ళీ వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఉత్తమోత్తమ విజయాలను సాధించగలడని అందువల్ల ఉత్తమ లక్ష్యాలు కలవాడు ముందుగా జీవన్ముక్తిని సాధించాలని ప్రతిపాదిస్తూ అందుకు ఉదాహరణంగా భగీరథోపాఖ్యానాన్ని చెప్పాడు ఈ కథలో గంగావతరణాన్ని సాధించే ముందు భగీరథుడు ఏ విధంగా జీవన్ముక్తిని యథాప్రాప్త కార్యత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడో వివరించాడు ఈ విధంగా జీవన్ముక్తి స్వరూపాన్ని సమగ్రంగా చర్చించిన తరువాత దానిని సాధించడంలో ఉండే మార్గ భేదాలను వివరించడం కోసం చూడాలోపాఖ్యానం ప్రారంభించాడు ఈ ఉపాఖ్యానంలో కథతో పాటు చర్చను కూడా విస్తారంగా పెంచాడు ఈ కథలో స్త్రీకి మొదటి జీవన్ముక్తి లభిస్తుంది ఆమె గట్టిగా కృషి చేసి తన భర్తకు జీవన్ముక్తి వచ్చేటట్టు చేసింది ఆవిడే ముందుగా యోగసిద్ధులను సాధించి తన భర్తకు గురువై నిష్పక్షపాతంగా పరీక్షలు చేసింది చివరికి తన భర్తకు జీవన్ముక్తి స్థితిని సుస్థిరపరచి అతని చేతనే రాజ్యపాలన చేయించింది ఈ విధంగా విభిన్న మార్గాలలో రాజదంపతులు ఇద్దరు జీవన్ముక్తిని సాధించిన కథను చెప్పిన తరువాత జీవన్ముక్తి సాధనలో మరో మార్గాన్ని చూపించేందుకోసం వశిష్ఠ మహర్షి కచోపాఖ్యానాన్ని చెప్పాడు బృహస్పతి పుత్రుడైన కచుడు తపోమయ జీవితం గడుపుతూ తండ్రి ఉపదేశం ద్వారా జీవన్ముక్తిని సాధించిన విధానాన్ని దీంట్లో వివరించాడు ఈ కథలో సర్వత్యాగం అంటే ఏమిటో స్పష్టంగా వివరించాడు ఈ సందర్భంగాని వశిష్ఠమహర్షి అహంకారానికి అస్తిత్వం లేదని ఒక ప్రతిపాదన చేశాడు దానిని సమర్థించేందుకోసం మిథ్యాపురుషోపాఖ్యానం అనే కథకాని కథను చెప్పాడు దీనికి సారాంశంగా సాధకుడు కర్త భోక్త త్యాగి కాకూడదని మహాకర్త మహాభోక్త మహాత్యాగి కావాలి అని చెబుతూ ఈ పదాల వివరణ కోసం భృంగేశ్వర ఉపాఖ్యానం అనే చిన్న కథను చెప్పాడు ఆ తరువాత శ్రీరాముడు వాసనలు సర్ణగిల్లిపోయిన మనస్సును తత్వం అంటారు అని ఈ ప్రకరణంలో రెండో సర్గలో వశిష్ఠుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుని ఆ సత్వానికి లక్షణం ఏమిటి అని అడిగాడు దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు మను సంవాదం కథ కాని చిన్న కథనం చెప్పాడు ఈ సమాజంలో సప్తజ్ఞాన భూమికలను మరొకసారి తిరగ తోడాడు పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో నూట పద్దెనిమిదవ సర్గలో చెప్పిన విషయాలనే చెప్పిన ఇక్కడ ఆ భూమికల పేర్లు కొద్దిగా మార్చాడు ఇప్పటికీ నూట సర్గలు పూర్తయినాయి మరొక ఆరు సర్గలలో ఈ పూర్వార్ధాన్ని ముగించబోతున్నారు ఆ ముగింపుకు పూర్వరంగంగా నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఆరు దాకా వశిష్ఠ శ్రీరాముల సంభాషణ ఒక సింహావలోకన ప్రాయంగా సాగింది దీనిలో మళ్ళీ యోగ ప్రసక్తి వచ్చింది ఇక్కడ వశిష్ఠమహర్షి మళ్ళీ కొత్తిగా పేర్లు మార్చాడు ఈ సింహావలోకనంతో శ్రీరాముడు మళ్ళీ మరొకమారు సమాధిలోకి ప్రవేశించాడు వాల్మీకి మహర్షికి చెప్పవలసిన విషయం మరి కొంచెం మిగిలిపోయి ఉంది వశిష్ఠుడి బోధ అంత ఉత్తమాధికారి అయిన శ్రీరాముడి కోసం సాగింది ఈ యోగవాసిష్ట గ్రంథమేమో సామాన్యాధికారుల కోసం బయలుదేరినది అందువల్ల పై విషయాలను సామాన్యాధికారుల స్థాయికి తీసుకురావలసి ఉంది అందుకోసం వాల్మీకి మహర్షి వశిష్ట శ్రీరాముల సంభాషణ కొంత ఆపి తనకు తన శిష్యుడు భరద్వాజుడికి జరిగిన సంభాషణను ఇక్కడ ప్రవేశపెట్టాడు ఈ సంభాషణలో సాధకులు అనుసరించవలసిన ప్రభిలాపిన ప్రక్రియను వాల్మీకి మహర్షి విపులంగా వివరించాడు ఈ వివరణను ఇరవై మెట్లుగా మనం చెప్పుకొని ఉన్నాం ఆ తరువాత భరద్వాజుడు జీవన్ముక్తుడు విహిత కర్మలను విడిచిపెట్టవచ్చునా విడిచిపెట్టకూడదా అనే ప్రశ్నను లేవదీశాడు అది ఆ జీవన్ముక్తుడి కర్మశేషం మీద ఆధారపడి ఉంటుందని వివిధిషా సన్యాసం స్వీకరించిన సాధకుడు మాత్రం మళ్లీ కర్మల జోలికి పోకూడదని వాల్మీకి మహర్షి వివరించి సాధకుడు అభ్యాసక్రమాన్ని అశ్రద్ధ చేయరాదు అని నొక్కి వక్కడించాడు అప్పటికి చర్చా విషయం పూర్తి అయిపోయింది అందువల్ల భరద్వాజుడు ద్వారా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయిన శ్రీరాముడు మళ్లీ వ్యవహారాల్లోకి ఎలా వచ్చాడు అనే ప్రశ్న వేయించాడు వాల్మీకి మహర్షి దానికి సమాధానం చెబుతూ విశ్వామిత్రుడి ప్రార్థన వల్ల వశిష్ఠ మహర్షి సూక్ష్మరూపం ధరించి శ్రీరాముడి సుషుమ్న నాడిలోకి ప్రవేశించి ఆయనను మళ్ళీ లోక వ్యవహారంలోకి తీసుకువచ్చాడు అన్నాడు ఈ సందర్భంగానే విశ్వామిత్ర వాక్యంగా మంగళకరమైన శ్రీరామ భవిష్యత్ కథను సంగ్రహంగా ప్రస్తావించాడు ఆ తరువాత శ్రీరాముడు గురు స్తోత్రంతోనూ వాల్మీకి మహర్షి చెప్పిన ఫలశ్రుతితోనూ ఈ పూర్వార్ధాన్ని ముగింపుకు తెచ్చాడు ఈ విధంగా సాధకుడు జీవన్ముక్తి దాకా ప్రయాణం చేసే మార్గాన్ని వివరించే నిర్వాణ ప్రకరణ పూర్వార్థం ముగిసింది ఇక జీవన్ముక్తి సిద్ధులైన మహాత్ములు వ్యుత్థాన దిశలో మనస్సును బ్రహ్మమయంగా నిలబెట్టుకునే విధానాలను వర్ణించడం మరో ఏడు శ్లోకాల గ్రంథాన్ని అట్టేపెట్టుకున్నాడు వాల్మీకి మహర్షి ఆ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధంలో ఆయన ఏ రత్నాలు దాచి ఉంచాడో వాటిని ఏరుకోవడానికి మనం ఇక ఆ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలోకి ప్రవేశిద్దాం జై గురుదత్త